పరశుధ రి మీకు వందనాలనైనా కృపగల దేవస్తోత్రయ్యా ఈ ఉదయ కాలం నుంచి కాచి కాపాడడానికి మీకు ఎంతో వందనాలనైనా ఈ మధ్యాహ్న కాలం నా మీ సన్నిధికి వచ్చిన తండ్రి మీ సన్నిధికి వచ్చిన వారిని ఎవ్వరిని మీరు తోసిపుచ్చరని వాక్యం చదివిస్తుంది తండ్రి సంపూర్ణంగా మీరు మమ్మల్ని స్వీకరించడాన్ని మేము నమ్ముతున్నాం నైనా కాబట్టినైనా మిమ్మల్ని స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో మేమందరం జీవింపజేయమని ప్రార్థిస్తున్నాం మధ్యాహ్నం మాత్రం మాట్లాడండి మేము బలపరిచేలాగానే తండ్రి మీరే సందేశం దయచేయండి ప్రభావ నేతి సత్యాన్ని ప్రకటించేలాగానే మేము సిద్ధపరుతుండగా దేని విషయంలో భయపడకుండా దేని విషయంలో చింతించకుండా ధైర్యంగా ముందుకు పోవాలా ప్రభా మీ రాకడెంతో సమీపం సంబంధించిన సూచనలన్నీ నెరవేరుతున్నాయి ప్రవచనాలు నెరవేరుతున్నాయి కాబట్టి మేము మా విమోచన ఎంతో దగ్గరుందని మేము నమ్ముతున్నాం నేను కాబట్టి జాగ్రత్తగా భయంతో వణుకుతోనే జీవించలాగిన పరిశుద్ధంగా జీవించలాగిన నిర్లక్ష్యమైన జీవితం నుంచి బయటకు తీసుకురండి కలిగిన జీవితం జీవించాలా వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేసే దేవుని బిడలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ అరధనంతట్లో మీరే ఆధిపత్యం పయించి మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి మాధుర్య నా ప్రభుతో జీవితం మహిమానందే మహాచర్య మే మహిమానందే మహాచర్య నా ప్రభుతో జీవితం సర్వశరీరులు గడ్డిని పోలినా వారయున్నారు సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయున్నారు వారి అందమంతయు పూవువలే వాడిపోవును వాడిపోవును మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహాచరియమే మహిమానందమే మహాచరియమే మహాచర్య నా ప్రభుతో జీవితం నెమ్మది లేకుండ విస్తారమైన ధనముండుట కంటే నెమ్మదిలే కుండ విస్తారమైనా దేవుని అందలి భయ భక్తులతో ఉండుటే మేలు మేలు. మే నా ప్రభుతో జీవితం మహిమానంద మే మహాచర్య మే మహిమానందే నా ప్రభుతో జీవితం వాడారని కిరీటమునకై నన్ను పిల చేను వాడారని మునకై నన్ను పిలి తేజో తేజోవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరేదను ఎప్పుడు చేరేదను మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందే మహాచర్య మే మహిమానందే మహర్య మే మాధుర్య మే నా ప్రభుతో జీవితం మహిమానందే మహాచర్య మే మహిమానందే మహాచర్య మే నా ప్రభుతో జీవితం అల్లెలిగారు థ్యాంక్ యూ పరిశుద్ధ బ్రదర్ పరిశుద్ధ థ్యాంక్ యూ బ్రదర్ చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాము పరిశుద్ధ ప్రేమ గల దేవ పరోలోకమన్న మా తండ్రి ఏసయ మీకు వందనాలు స్థతులు స్తోత్రంలో ప్రభావ సర్వోన్నత సర్వాధికారి జీవం గల దేవ జీవాధిపతి మీకే పాదంలో వందనాల ప్రభావ మీకే వేలాది వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావం ఈ మీకే చెల్లించబడిన ప్రభావ అయినా ఈ వేగతలైన ప్రభావం తండ్రి నాయన నా ప్రభావం తండ్రి మీ రక్తం మమ్మల్ని కోరు ప్రభావం పరిశుద్ధులుగా చేసిన ప్రభావ నేను పరిశుద్ధతను మేము కాపాడుకోవాలో ప్రభా నా తండ్రి ఎక్కడ కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు ప్రభావ నేను క్షేమంగా నేను అనంత వరకు నైనా ఈ లోకంలో ఉన్నంత వరకు నైనా మేము జాగ్రత్తగా జీవించాలా భయభక్తులు కలిగి జీవించాలా నా తండ్రి మీరేనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మాట్లాడండి నాయన నా తలంపులు కాదు ప్రభావ నైనా నన్ను మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి నాయన మీరైనా ప్రభా నా నోటి ద్వారా మాట్లాడండి మీ నా నోట మీ మా హక్కులో ఉంచండి ప్రభావ మీరేనా మాతో మాట్లాడి మా జీవితాలను సరి అవకాశం దయచేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధన మమ్మల్ని ప్రార్థించబెడుకుంటున్నా నా తండ్రి ఆమెన్ ఈ ఉదయకాల సమయంలో నేను ఒక దర్శనం చూసినాను అనమాట ఆ దర్శనం తర్వాత నేను కొంత కవరపడి కొంచెం ప్రార్థన చేసుకున్నాను కొంచెం నిమ్మలంగా అయిన తర్వాత సరే మీనింగ్ తెలుసుకుందాము అని చెప్పేసి కొన్ని కొన్ని బైబుల్ చదువుతా ఉన్నాను అందులో చదువుతా ఉన్నప్పుడు నాకు ఒక వచనం కనిపించింది ఒక ఒక ఒక సిచ్యువేషన్ కనిపించింది ఆ సిచ్యువేషన్ చదివినప్పుడు నాకు ఎంతో భయం వచ్చింది భయం పాటు దుఃఖం కూడా వచ్చింది అయ్యో ఎంత భయంకరంగా ఉంటుందని ఆ దుఃఖం వచ్చింది ఆ దేవుని మనం భయభక్తులు కలిగి లేకపోతే దేవుని మనం తృణీకరిస్తే మన మనకి తెలిసి తెలిసి కూడా మనం తప్పు చేస్తే అది ఎట్లా అంత భయంకరంగా అయిపోతామంటే మనకి ఇంకొక అవకాశం కూడా ఉన్నట్టుగా ఆ వాక్యం అతను చెప్పింది అనమాట ఇంకొక అవకాశం లేదు ఎవరు చెప్పినా కానీ ఇంకొక అవకాశమే లేదు మనకి ఆయన వాక్యాన్ని మనం తృణీకరిస్తే మనకి అవకాశమే లేదని ఆ వాక్యం చెప్తుంది ఇది ఎవరి గురించి అంటే ఎలీ ప్రవక్తల కుమారుల గురించి మన మొదటి సమూహల గ్రంథము మొదటి సమూహలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఐదో వచనంలో మొదటి సమూహలు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై వచనం ఇక్కడ వచనంలో ఎలి ప్రవక్ ఎలి అనే ఒక యాజకుడు అనమాట మన ప్రత్యక్షపు గుడారం దగ్గర మనకి తెలిసిందే కదా యాజకులు ఆ యాజకుడు ఎలి ఆయన చాలా వృద్ధుడు బహువృద్ధుడు ఆయన చాలా ముసలివాడు కాకపోతే ఆయన కుమారులు ఎవరైతే ఉన్నారో ఆయన కుమారులు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర ఉండేటోళ్ళు వాళ్ళు ఎంతో భయంకరంగా వాళ్ళ పాపం చేస్తారు ఆయన ఆయన ఆజ్ఞలు పట్టించుకోరు అసలు ఆయన దేవుడు ఈ అదే మొదటి సమయాలు గ్రంథము రెండో అధ్యాయ పన్నెండవ వచనంలో చూస్తే ఆయన వాళ్ళ కుమారులను ఎట్లా ఎట్లా వర్ణిస్తున్నాడంటే ఏలీ కుమారులు యహోవాని ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండరి చూడండి ఆయన ఆ యొక్క యాజకుడకు వెళ్ళే కుమారులు యహోవాను ఎరిగిన వారే ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండేది యహోవాను ఎరగగా ఎట్లుంటారు వాళ్ళు నాకు అనిపించింది ఆయన యాజకుడు ఆయన నిత్యము అంటే యాజకుడు అంటే ఆయన లేవి కుటుంబానికి సంబంధించిన వాడు ఆ తెగకు సంబంధించిన వాడు కానీ ఆయన వాళ్ళు ఉండేదే దేవుని సేవించడానికి ఆయన ఏర్పరచుకున్నాడు యాజకులుగా కానీ వెలి ఆయన యాజకుడు కూడా వాళ్ళ కుమారులు యహోవాని ఎరగని వారై ఉన్నారంట ఎట్లా ఎరుగు ఎరుగని వారు ఉన్నారు అని నాకు అనిపించినప్పుడు ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడు ఆ మా గుడారంలోనే ఉంటారు వీళ్ళు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరే ఉంటారు మరి అక్కడ ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారు ఏదో దేవుడు ఎవరు కూడా తెలియని స్థితిలో ఉన్నారు అంటే ఇది మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే వాళ్ళు యహోవాని ఎరుగకు అంటే ఆ దేవుని యొక్క మహిమ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క అదే దేవుణ్ణి వాళ్ళు నిజంగా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారనమాట తెలుసు లోపల యహోవ దేవుడు ఉన్నారని తెలుసు కానీ ఆయన నిజమైన శక్తి అని ఆయన యొక్క గుణగణాలు ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క కోపం ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియదు ఉన్నాడు దేవుడు వీళ్ళు వచ్చి బలులు ఇస్తారు ఆ బలులో మాంసం మాకు వస్తుంది మేము తింటాం అట్లే తయారయ్యారు అట్లే ఉన్నారు వాళ్ళ కొడుకులో అదే నాకు అర్థమైంది ఏలి కుమారులు యోహోవాని ఇరుగని వారే మిక్కిలి దుర్మార్గులు ఉంటారు మిక్కిలి దుర్మార్గులు అంటే వాళ్ళు జనుల విషయంలో ఎట్లా చేస్తారు ఏ విధంగా ఏ విధంగా పని చేస్తున్నారంటే వాడికి వచ్చే బలిచ్చే విషయంలో వాళ్ళు బలిపశువుని వధించిన వధించిన ఏమిటనే ఇదంతా చదివితే అర్థమైంది అంతా నేను డీటెయిల్ గా చదవట్లేదు చెప్తాను డైరెక్ట్ పాయింట్ చెప్పేస్తాను ఎవడైనా అక్కడ బలి పశువుని వధించినాక వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కుంకి తీసుకొచ్చి దాన్ని గుచ్చేసి ఒక తపాలలో కుండలు పెట్టి ఆ మాంసం దాంట్లోకి వచ్చేటట్టు చేస్తారు అంటే అది సంపూర్ణంగా అది మాంసము ఉడకనివ్వరు దాన్ని తీసేసుకుంటారు ముందుగానే అది దేవునికి వెళ్ళనివ్వరు వాళ్ళు తర్వాత వేరే సరే ఆ కొవ్వుని దహించ దహించాలి అది తీసుకుపోయి ఆ దూడని కానీ వధించింది ఏదైనా ఉంటుందో అది దహించాలి దేవునికి ఫస్ట్ అర్పణగా ఇవ్వాలి బలిచ్చిన తర్వాత అర్పణగా అయిపోయిన తర్వాతే వీళ్ళ ఉడికిన మాంసం ఇవ్వ తీసుకోవాలి వీళ్ళు వీళ్ళు ఎలీ కుమారులు ఏ రీతిగా ఉంటారంటే ఆ బలిచ్చిన తర్వాత బలిచ్చే దగ్గరికి వెళ్ళిపోయి మాకు మాకు ఉడికిన మాంసం వద్దు మాకు ముందుగానే ఇచ్చేసాయి మాకు ఆ మాంసం పచ్చి మాంసం కావాలంటారు లేదు అట్లా ఇవ్వకూడదు నేను ఇప్పటికిప్పుడే దీన్ని తీసుకొని పోయి నేను అక్కడ అక్కడ అర్పిస్తాను అర్పించిన తర్వాత మీకు మీకు తీసుకోండి మాకు అట్లొద్దు మా ముందు మాకు కావాలా తర్వాత దేవుడు మాకు తెలియదు మాకు మాకు సంబంధం లేదు దేవుడితోనే నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పి దౌర్జన్యం చేసేటోళ్ళు దౌర్జన్యం చేసి ఆ మాంసాన్ని ఏదైతే ఆయనకు పోవాలనో ఏదైతే ఆయనకి చెందాలనో దాన్ని చెందనీకుండా వీళ్ళు ముందుగానే లాగేసుకుంటారనమాట అక్కడికి వచ్చే జనులు ఈ రీతిగా వాళ్ళు చేయడం వల్ల జనాలకు ఏమైపోతారంటే ఆ నైవేద్యములు పదిహేడో వచనంలో మొదటి సమూహల గ్రంథం రెండు అధ్యాయం పదిహేడో వచనంలో అందువలన జనులు యహోవాకు నైవేద్యము చేయట ఎందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమై తనుక వారి పాపం యహోవ సాన్నిధిని బహు గొప్పదాయన చూడండి అంటే వీళ్ళు ఈ రీతిగా నైవేద్యాల గురించి చేయడం వల్ల ఇప్పుడు ఏమైపోయినారంటే దేవునికి అర్పణలు ఇవ్వడానికి అసహ్య పడుతున్నారు అక్కడ పోయేది వాళ్ళు అట్లా ఉంటారు వాళ్ళు వాళ్ళు భయంకరంగా ఉంటారు వాళ్ళేం దేవుడు వాళ్ళు అట్లా చేసుకుంటారు వాళ్ళు దోచుకోవడానికి ఉంటారు అట్లా అని ఆ నైవేద్యం ఇవ్వడానికి ఏదైతే ఆయనకి ఇవ్వడానికి తీసుకొస్తున్నారో అది ఇవ్వడానికి అది ఇవ్వడానికి కూడా వాళ్ళు అసహ్య వీళ్ళు తయారై ఈ యవనస్థలు ఆయన ఎలీ కుమార్లు కారణమయ్యారు అర్పణలు కావాలా దేవునికి పోనీ రవి దేవునికి దేవుడు ఫస్ట్ దేవునికి అర్పించి తర్వాత వీళ్ళు తీసుకోవాలి కానీ అట్లా కాదు వీళ్ళు బలిచ్చిన ఏమిటే నాకు కావాలా తీసేసుకోవాలి దాన్ని ఉడకనివ్వరు దాన్ని ఉడకబెట్టనివ్వరు అది ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆయన దేవుడు ఇచ్చిన రూల్స్ అవి ఏవి వీళ్ళు పాటించారు దేవునికి అది చెందాల్సింది ఆయన వాళ్ళు చెందనివ్వరు ముందుగానే వీళ్ళే లాగేసుకొని వీళ్ళే తీసేసుకొని దానివల్ల ఏమైందంట జనులు ఏహో నైవేద్యం చేయటం ఆ నైవేద్యం చేయాలంటేనే వాళ్ళకి అసహ్యం పుట్టేటట్టు చేశారు అంటే ఎవరు నైవేద్యం చేయడానికి రారని ఇంకా ఇంకా ఆయన ప్రత్యక్ష గుడారానికి ఆయన సన్నిధి దగ్గరికి రారు రాకుండా వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు అంటే ఒక నాకు ఒక రీతిగా అనిపించింది అవును కదా ఈ అందరి గురించి నేను అన్నను నేను ఎవరు కూడా దేశించట్లేదు కానీ కొంతమంది ఉన్నారు ఈ రీతిగా మన ప్రభు కూడా చెప్పిండ వాళ్ళు పైకి గుర్ర చర్మం ఉంటారు కానీ లోపల క్రూరమైన తోడేళ్ళని మన ప్రభు చెప్పిండడు చెప్పిన చెప్పాడు కదా అలాంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే ఓన్లీ డబ్బుల కోసమే చేసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు నాకు అనిపించేది ఎందుకు క్రైస్తవ సంఘం ఎదిగి అప్పట్లో అంత భయంకరంగా విస్తరించింది ఈ రోజు నా దాకా సువార్థ వచ్చింది కానీ ఈ రోజుల్లో ఎందుకు వెళ్ళలేకపోతుంది ముందుకి మన మన ప్రీవియస్ జనరేషన్ ఇంతకుముందు తరం వాళ్ళు కూడా బాగానే సేవ చేశారు మన ఇండియా భయంకరమైన విగ్రహారాధనలో ఉండింది అంతటి భయంకరమైన విగ్రహారాధిలో అప్పట్లో ఇంకా విపరీతమైన ఆచారాలు కొట్టుకోటాలు చంపుకోటాలు అటువంటి పరిస్థితుల్లో కూడా సువార్థ వచ్చింది సువార్త స్థిరపడింది ఇండియాలో కానీ ఎందుకు ఈ దినాల్లో ప్రత్యేకంగా ఈ దినాల్లో జనాలు చర్చిలో పోవటం మానేశారు పోరు ఎస్పెషల్గా రూరల్ ఏరియాలుగా గ్రామీణ ప్రాంతాల్లో మెయిన్గా వారు ఒక ఒక కులస్థుడి దేవుడే ఒక కులపు దేవుడే అన్నట్టుగా ముద్ర వేసేసి ఎవరు కూడా ఆ దరిదాపులు కూడా పోకుండా ఎందుకు అయినారంటే కేవలము అక్కడ ఉన్న సేవకుల వల్లనే సేవకులుగా ఉంటారు కానీ వాళ్ళు చెప్పే వాక్యాలు కానీ వాళ్ళు చేసే క్రియలు కానీ అన్ని కూడా ధనము సంబంధించిన వాక్యాలే చెప్తారు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు అంటారు అన్నిట్లో ప్రథమ ఫలం తీసుకుంటారు అన్నిటిలో అన్నిటికీ ఆయన అన్నిటికీ వీళ్ళు దేవుని దాకా కోనీరు వాళ్ళకి ఇష్టం వచ్చిన రూల్స్ పెట్టుకుంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటారు వాక్యాలు వాళ్ళు కావాల్సిన ఎత్తుక్కుంటారు అన్ని చెప్పరు ఆ ఇవ్వమన్నాడు దేవుడు ఇస్తే ఆశీర్వాది చెప్పి చెప్తారు దేవుడు ఏం చెప్పిండు బీదలను ఆదరించమన్నాడు పేదలకు పంచి పెట్టమన్నాడు ఇవన్నీ ఆయన మనం విన్నాం అన్న చెప్పిండు మెలికీసేద యాజకత్వం అని ఆ యాజకత్వంలో మనం మనకి ఇచ్చినప్పుడు వాళ్ళేవి యాజకత్వం పోయింది కొట్టివేయబడింది అన్ని మనం విన్నాం కానీ వీళ్ళు ఏంటంటే మనకు వాక్యం ఉంది ఏంటంటే ధనవంతులందరూ చర్చకు వచ్చారు ఒక వృద్ధురాలు విధవరాలు పేద ఆమె కూడా చర్చకు వచ్చింది ఆమె ఆమె దగ్గర ఉన్నది ఇచ్చేసింది మిగతా వాళ్ళు వాళ్ళకు ఉన్న దాంట్లో కొంత ఇచ్చారని ఒక వాక్యం ఉంది ఆమె వాళ్ళందరికల్లా ఆమె ధనవంతురాలని చెప్పి దేవుడు చెప్తే ఇలా వాక్యాలు చెప్పుకొని ఆ ఉన్నాయని దోచుకొని దోచుకుంటున్నారు అడికి ఇంకా అవి తప్ప ఇవ్వపోతే మీకు అదవుతుంది మీరు ఇవ్వకపోతే ఇది అవుతుంది మీరు ఇట్లా నాశనం అయిపోతారు అట్లా నాశనం అయిపోతారు మీరు మాకు ఇవ్వట్లేదు దేశం బాగాలని ఈ రీతిగా బోధించడం వాళ్ళు ఎంతో మంది చర్చిలో పోటం మానేశారు నేను విన్నాను పదాలు ఇట్లనే చెప్తారు అంటే వీళ్ళు ఎట్లున్నారంటే ఆ నైవేద్యాన్ని దేవునికి అప్పగించాల్సిన నైవేద్యము వాళ్ళు ఇవ్వడానికి అసహ్యమైనట్టుగా చేశారు అంటే ఆయన నైవేద్యము ఈ రోజు మన హృదయమే మనమే ఇవ్వాలని మన హృదయాన్ని సమర్పించుకోవాలి అట్లా సమర్పించుకోకుండా వీళ్ళు అడ్డగిస్తా ఉన్నారు ఈ రోజు చాలా అందరు కాదు కొంత కొంతమంది ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏలీ కుమారులు ఉన్నారు వీళ్ళను గూర్చి భయంకరమైన పాపంలో వీళ్ళు ఉన్నారు వాళ్ళ పాపము గొప్పగా భయంకరంగా ఉంది అప్పుడు ఇరవై వచనంలో ఏలీ ఇరవై వచనంలో ఏలి బహు వృద్ధుడాయను ఇస్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నయ్యూ వారు ప్రత్యక్షపు గుడారపు గుడారము యొక్క ద్వారము దగ్గర సేవ వచ్చిన స్త్రీలతో శయనించుటయు మాట చెవిన పడగా వారిని పిలిచి ఈట్లనను ఇప్పుడు ఎలి ప్రవక్తలు చెప్పారు ఎవరో ఆయనకి అప్పటిదాకా తెలియదు ఆయన అప్పుడుదాకా చూసుకోలేదు ఆయన అప్పుడు దాకా పట్టించుకోలేదు కానీ ఎవరో చెప్తే తెలుసుకున్నాడు ఈయన ప్రత్యక్ష గుడారంలోనే ఉంటాడు కానీ ఈయన చూడలేదు ఈ జరిగేవని చెవిన పడదంటే ఎవరో చెప్పారు ఈయనకి ఈయనంతా చూడలేదు ఈయనకి తర్వాత చూస్తే ఈయనకు కళ్ళు దృష్టి మందంగా ఉంటుంది కళ్ళు సరిగ్గా కనిపివు అప్పుడు ఇస్రాయేల్ లో ఆయన కార్యములు వాళ్ళు చేసే పాపాలన్నీ తెలుసుకొని ఆయన ఏం చేస్తాడంటే పిలిపిస్తాడు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు చెప్తా ఉంటాడు ఏమని చెప్తాడంటే ఈ జనుల మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయొచ్చున్నారు నా కుమారులరా ఇలాగే చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు యహోవా జనులను మీరు అతిక్రమింప ఇదిగోండి ఆయన వాళ్ళకు హెచ్చరిస్తా ఉన్నాడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే మీరు చేస్తున్న మంచి పనులు కాదు నాకు వినపడ్డవి అన్ని మీరు చేసే మంచి పనులు కాదు మీరు ఎందుకు చేస్తున్నారు ఈ పనులన్నీ ఇట్లా చేయకూడదు నా మాట వినండి నాకు నా దైహోవ జనులను మీరు అతిక్రమింపజేస్తున్నారు అన్నాడు దైహోవ జనులను మీరు అతిక్రమింపజేయచ్చున్నారు అంటే వాళ్ళ దేవుడు ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో వాళ్ళని వీళ్ళు అతిక్రమించటట్టు చేస్తున్నారు ఇప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళందరూ వాళ్ళు బలి నైవేద్యం అర్పించడానికి వచ్చే వాళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తే అదే ఇతర ఫాలో అవుతున్నారు మనకి ఇరవై వచనంలో చూస్తే ఇక్కడ కొంచెం భయంకరంగా ఉంది ఈ పదం చదవడానికి వారు ప్రత్యక్షపు గుడారం ద్వ ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటను మాట శయనించుటను మాట చెవిన పడగా అంటే వీళ్ళు ఎందు నిమిత్తం వచ్చినారంటే సేవ చేయడానికి వచ్చారు ఈ స్త్రీలు ఆ ప్రత్యక్షపు గుడారపు ద్వారము దగ్గర సేవ చేయడానికి వచ్చారు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలను కూడా వీళ్ళు మోసపుచ్చి ఇట్లా పాపం చేస్తున్నారు వ్యభిచారం చేస్తున్నారు ఆ రోజు వాళ్ళు ఆ రీతిగా చేస్తే ఈ రోజు ప్రభు నాకు చూపించింది ఏంటంటే ఆయన ప్రకటన గ్రంథంలో యజబెలను ఒక విగ్రహాన్ని వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు దానికి మొక్కుతున్నారు వాళ్ళు దాంతో వ్యభిచారం చేస్తున్నారు అని వాక్యాలు ఉన్నాయి అంటే ఆయన ప్రకటన గ్రంథంలోనే మెయిన్ గా వ్యభిచారాన్ని ఆయన విగ్రహారాధనతో విగ్రహారాధనని ఆయన వభిచారంతో పోల్చాడు ఆ మొక్కిన ప్రతిమను ప్రతిమంతో వాళ్ళు వ్యభిచరించుతున్నారా అని వాక్యాలు ఉన్నాయి చాలా చోట్ల ఉంది అంటే ఆయన ఆ విగ్రహారాధనను కూడా ఆయన వ్యభిచారంతోనే పోల్చాడు ఈ రోజు కూడా అట్లానే విగ్రహారాధన జరుగుతుంది విగ్రహారాధన చర్చిల్లో వాళ్ళు ఆ పాస్టరు ఆ ఒక పర్సన్ తప్ప ఎవరు ఏం చెప్పినా వినరు అతని దగ్గరికే పోతారు దేవుని కూడా మొరపెట్టారు అతను చెప్పేది తప్పు కాదు తెలియదు ఇప్పుడు వాళ్ళు దేవుని సేవ చేయడానికి వచ్చారు కదా దేవుని సేవ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు మోసగిస్తుంటే వాళ్ళు ఎట్లా మోసపోతారు అయ్యో ఇది దేవుని పని కాదు కదా ఇది అట్లకి లేదు కదా ఇది దేవుని ఆజ్ఞ కాదు కదా ఇది పాపం చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు తృణీకరించాని వెళ్ళిపోయినారా వెళ్ళిపోలేదు అక్కడ రాస్తుంది శైనించుటను అని అంటే అక్కడ జరుగుతుంది పాపం అంటే వీళ్ళు వచ్చిన కూడా వీళ్ళు మోసపుచ్చుతుంటే వీళ్ళు మోసపోతున్నారు అంటే ఎట్లా నమ్మ ఎట్లా అర్థం చేసుకోవాలంటే వీళ్ళు ఆ ఎలి ప్రవక్తల కుమారులను గుడ్డిగా నమ్ముతున్నారు గుడ్డిగా నమ్మేస్తున్నారు అది ఆయన ఏం చెప్తే వలంత వాళ్ళంత మైకం ఆ పాపని చేయరు కానీ చేస్తున్నారంటే వాళ్ళను గుడ్డిగా నమ్మేస్తున్నారు ఏది చెప్తే అది చేసేస్తున్నారు వాళ్ళు ఇది చేయమంటే చేసేస్తారు వాళ్ళు ప్రథమ ఫలం తెచ్చమంటే ఇచ్చేస్తారు ఏదైనా సరే వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారు అదే రీతిగా ఈ రోజు కూడా అది వాక్యానుసారం ఉందా లేదా అని గ్రహించుకునే స్థితి జనాల్లో చాలా వరకు తగ్గిపోతుంది వాక్యం ధ్యానించే సమయం ఉండదు అది చెప్పింది వాక్యాన్ని సరే ఉందా లేదో తెలియదు అతను ఏం చెప్పాడు అతను నమ్ముతారు అతను ఏం చెప్తే అది వింటారు ఎవరైనా కానీ అతను వింట అది వింటారు అతను ఏం చెప్తే అది ఇంకా పక్కన ఏమైనా వచ్చి ఇది దీని ప్రకారం ఉందంటే లేదు లేదు లేదు అంటారు మాకు చెప్పారు మాకు చెప్పారు ఎవరైనా సరే నిజమైన ఆసక్తి కల ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కొద్దిగా వింటానికి చెవు చెవు చెవు ఎగుతారు కానీ మిగతా వాళ్ళంతా అయ్యో అట్లా చేయకూడదు మనం సేవ చేయకూడదు మనం బల్లి మనం బల్ల తయారు చేయకూడదు మనకు అర్హత లేదు మనకు క్వాలిఫికేషన్స్ లేవు అని ఈ రీతిగా మోసపోయి ఆ గుడ్డి గుడ్డితనం కలిగించుకొని వాళ్ళు ఏ ఏదైతే చెప్తారో అదే చేస్తారు వాళ్ళు పాపంలో ఉంటారు వీళ్ళు పాపంలోనే ఉంటారు సరే ఇదంతా అయిపోయింది అంటే వీళ్ళకి దేవుడు తెలియదని కాదు ఆ వచ్చిన వాళ్ళకి దేవుడు తెలియదని కాదు ఇద్దరికి దేవుడు తెలుసు కానీ తృణీకరిస్తున్నారు దేవుడిని ఆ ఏముందలే ఆ ఏముందలే ఏదో ఒక సాంప్రదాయ ఏదో ఆచారబద్ధంగా వస్తున్నారు బలు ఇస్తున్నారు తీసుకొని వీళ్ళు సేవ చేయడానికి ఇచ్చిన ఈ స్త్రీలు కూడా ఏదో సాంప్రదాయ వచ్చారు అతను నమ్ముతున్నారు అతను ఏం చెప్తా చేస్తున్నారు వీళ్ళు కూడా పాపం చేస్తున్నారు ఇట్లా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే అంటే ఈ అంతా ఎందుకు చెప్తున్నారండి ఈ సిచ్యువేషన్ అంతా దేవుణ్ణి ఎట్లా వీళ్ళు తునికరిస్తున్నారు అనేది ఆయన ఆజ్ఞ ఒకటైతే ఆయన ఆయన చిత్తం అది ఆయన ఆయన ఇచ్చిన ఆజ్ఞ అది కాదు ఆయన ఇచ్చిన మార్గం అది కాదు వాళ్ళు చేసే తప్పు దేవునికి అర్పించాల్సింది వాళ్ళు అర్పించకుండా వీళ్ళు ముందుగానే తీసేసుకొని వీళ్ళే తినుకోవటం వీళ్ళే తినుకోవటం బెదిరించటం ఇట్లా చేస్తున్నప్పుడు ఎలీ ప్రవక్త వాళ్ళని పిలిచి ఏమని చెప్తున్నాడంటే ఇరవై వచనంలో నరునికి నరుడు తప్పు చేసిన ఎడలా దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యుహోవా విషయంలో పాపము చేసిన ఎడ వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అంటే విమర్శ చేయును కానీ అంటే నరునికి నరుడు తప్పు చేసిన ఎడలా దేవుని విమర్శ చేయను కానీ ఇంగ్లీష్లో ఏమైనా జడ్జ్ ఆ జడ్జి జడ్జ్ షాల్ జడ్జి హిమ్మంత ఉంది అంటే న్యాయ అక్కడ తెలుగులోకి వచ్చారు అట్లా విమర్శ చేయడానికి పెట్టారు కానీ మనం ఆ ఇంగ్లీష్లో అయితే ఒకరికొకరు తప్పులు మనుషుల పట్ల మనుషులు తప్పు చేసుకుంటే న్యాయాధిపతి న్యాయం తీరుస్తాడు కానీ అంటే మనం మన సోదరుల పట్ల తెలిసో తెలియక గప్పకం చిన్న చిన్న తప్పులు చేసి తెలియక చేస్తాం తెలిసి తెలిసి ఎవడు తప్పు చేయరు అవి అది వేరే కథ తెలిసి తెలియక చిన్న చిన్న తప్పు చేస్తాం మనుషుల పట్ల తప్పు చేస్తాం మనుషులను తృణీకరిస్తాం ఒక్కోసారి ఇంట్లో ఇంట్లో చెప్పిన మాట వినోం లేకపోతే ఇంకొక మాట ఇంకొక మాట ఇనం ఇట్లా మనుషుల మనుషులు మనుషులను తృణీకరిస్తాం వాళ్ళ పట్ల తప్పు చేస్తూ ఉంటాం ఇట్లా తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు దేవుడికి తీర్పు తీరుస్తాడు ఏదో సమాధానం సమకూరుస్తాడు ఐదోటి సెటిల్మెంట్ చేస్తాడు న్యాయవాది చేసేదే కదా శిక్షించాల్సి ఉంటే శిక్షిస్తాడు సమాధానం అవసరం అంటే సమాధానం కౌన్సిలింగ్ ఇస్తాడు ఇట్లా చేసే న్యాయవాది న్యాధి న్యాయవాది కదా ఆయన న్యాయాధిపతి న్యాయాధిపతి కదా అట్లానే ఆయన నరుడికి నడుని తప్పు చేసిన ఎడలా దేవుడు తీర్పు తీరుస్తాడు న్యాయం తీరుస్తాడు కానీ యహోవా విషయంలో పాపము చేసిన ఎడల యహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాడిని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును యహోవ విషయంలో పాపము చేయడం అంటే ఏంది నరులు చెప్పే వాటను నరులు చెప్పేది ఏదైనా విషయాలను చేయలేదు వాళ్ళకి ఏదో హాని చేసినావు సరే అది అది నువ్వు తెలియక చేసావు తెలియక చేసావు వాటిలో దేవుడు న్యాయం తీరుస్తాడు నువ్వు మంచి మార్గం నీకు చూపిస్తాడు యహో విషయంలో పాపము చేస్తే అంటే ఆయన ఆజ్ఞ ఆయన ఏదైతే దేవునికి వెళ్ళాల్సిందో వెళ్ళనీకుండా దేవుని చెప్పిన ఆజ్ఞల్లో నడవకుండా ఆయన ఆ వాక్ తృణీకరించి సొంత సొంతగా ఏదో ఉన్నాడు దేవుడు ఆయన ఏందో మాకు తెలీదు కానీ మేమైతే ఇట్లానే వస్తాం రోజు వస్తాం పోతాం చేసుకుంటాం ఏదేదో జరుగుతుంది అక్కడ వాక్యం వాక్యం చెప్తారు వింటాం పోతాం ఆయన చెప్పే నిజమో కదో తెలియదు ఆయన చెప్పేది వాక్యానుసారం ఉన్నదో తెలియదు ఏం తెలియదు వింటాం పోతాం ఆయన ఏం చెప్తే చేస్తాం ఆయన ఆయన ప్రథం ఫలం అడిగితే ప్రథమ ఫలం ఇస్తాం ఆయన ఏం చెప్తే చేస్తాం అన్నట్టు ఇట్లా దేవుని వాక్యం ఎట్లుందో దాని ప్రకారం కాకుండా దేవుని వాక్యాన్ని తృణీకరించేసి వాళ్ళ సొంత తలంపులు వాళ్ళ సొంత నిర్ణయాలు పెట్టుకొని ఆయననే సంపూర్ణంగా తృణీకరించేసి వీళ్ళే ఆధిపత్యం ఎలా ఉంటే వాళ్ళ విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయను అంటే వాళ్ళ గురించి ఎవరు చేయాలి విజ్ఞాపన ఎవరు చేయరు ఎవరికి అంత ధైర్యం లేదు దేవుని ఎదురుపోయి తప్పు చేసిండు క్షమించమని ఎవరికొని ఉంటుందా లేదు ఎవరు కూడా ఎవరు విజ్ఞాపన చేయలేరు అంటే వాళ్ళంత భయంకరమైన పాపములు ఉన్నారు ఇప్పుడు చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఏం రాయబడి అయితే యహోవా వారిని చంపదలచి ఉండెను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయి ఇది బాధాకరమైంది నాకు అనిపించింది నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆయన ఫిక్స్ అయిపోయింది ఇంకా దేవుడు ఇంకా ఇలాని చంపేయాలి మనం అనుకుంటాం ఒక్కసారి దేవుని వాక్యానికి అందరికీ తెలుసు వాక్యాలు ప్రతి ఒక్కరికి తెలుసు కానీ పాటిచ్చే విషయంలోకి వచ్చేసరికి ఎంత జాగ్రత్త మనం ఉండాలంటే కొంతమందిని చూస్తాం మనం వాక్యానుసారం ఇది ఉంది బ్రదర్ మన అని వాక్యమే కాదులే కానీ ఏదైనా సరే ఇది వాక్యానుసారం కాదు మాకు తెలుసులే బ్రదర్ అంటారు కొంతమంది అట్లా కాకుండా దేవుని వాక్యం తెలుసు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని మార్చుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం మనం చెప్పినాం అనుకో ఆ ఏముందలే ఆ అది అది ఏం కాదులే అంటే దేవుని తృణీకరించేటోళ్ళు ఉంటారు వాళ్ళు మనం పదే పదే చెప్తా ఉంటాం మనం వాళ్ళకి ఆ ఏం కాదులే ఏం కాదులే దేవుని వాక్యానికి లోబడరు అనమాట తెలుసు వాళ్ళకి దేవుని వాక్యం తప్పు దేవుని కరెక్ట్ కాదు అని తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటారు తప్పు చేస్తే మనం పదే పదే పదే చదువుతా ఉంటాం మళ్ళీ మళ్ళీ విజ్ఞాపన చేస్తూ ఉంటాం వాళ్ళు మనసు మారదు ఎందుకు వాళ్ళ మనసు మారదు మనం పదే పదే చదువుతా ఉంటాం కాదు కాదు అంటే వాళ్ళు ఆ ఏం కాదులే ఏం లేదులే ఏం లేదులే అని చెప్పి అంటూ ఉంటారు వినరు వాళ్ళ వాళ్ళ మూర్కత్వంలో వాళ్ళే వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు పర్లేదు వాళ్ళే చేసుకుంటారు అంతేగాని సత్యం అని చెప్తే వినరు నువ్వేంది నాకు చెప్పేది నాకు తెలియదు అది కూడా నువ్వు నాకు చెప్పేంత తోడివా అని ఈ రీతిగా మనకు చెప్పేది సత్యమైనా సరే వాళ్ళు ఆ రీతికి అర్థం చేసుకుంటారు చాలా మంది మనం అనుకుంటాం ఏంద్ర ఎన్ని చెప్పినా వాళ్ళు మారు మనసు పొందట్లేదు ఎందుకు వాళ్ళ మార్పు కలగట్లేదు ఎందుకు వాక్యాన్ని కూడా అని అంటే మనం మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు దేవుడు వీరి పట్ల కార్యం చేయలేకపోతున్నాడు దేవుడు ఎందుకు ఈ ఇది చేయలేకపోతున్నాడు వాళ్ళు ఎందుకు మార్చలేకపోతున్నాడు వాళ్ళు తెలుసు అయినా కానీ వాళ్ళు ఎందుకు ఇట్లా పాటించలేకపోతున్నారు అంటే చూడండి ఇక్కడ చాలా క్లియర్గా రాస్తుంది ఇది ఎవరిని ఉద్దేశం చెప్పేది కాదు అది ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం ఉండకపోతే ఆయన్ని మనం తృణీకరిస్తే ఏం జరుగుతుందంటే అయితే యహోవా వారిని చంపదలిచి గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయారు వాళ్ళు ఎందుకు వినలేదు అంటే దేవుడు డెసిషన్ తీసేసుకున్నాడు ఆల్రెడీ ఏమనంటే చంపేయాలని ఇంకా వాళ్ళు వాళ్ళకి తెలిసి కూడా అంతగా తృణీకరించి భయంకరమైన పాపం వాళ్ళు చేస్తుంటే దేవుడు వాళ్ళని చంపదలుచుకున్నాడు ఇంకా వాళ్ళకి లేదు ఇంకా ఛాన్స్ అయిపోయింది ఇంకా వాళ్ళ చాప్టర్ అయిపోయింది వాళ్ళ వాళ్ళ చాప్టర్ అయిపోయింది ఇంకా వాళ్ళకి ఇంకో నో మోర్ ఛాన్స్ అనమాట ఇంకా ఎవరు వచ్చి చెప్పినా ఇంకా దేవుడు వినే పరిస్థితిలో లేడు తర్వాత తర్వాత చూస్తే అదే జరుగుతుంది ఇంకా దేవుడు మాట వెనక్కి తీసుకోడు వాళ్ళ తండ్రి ఎంత మొరపెట్టినా ఆయన ఎంత వేడుకున్నా వాళ్ళం వినలేదంట వాళ్ళు వినకపోయారు ఎందుకు వినలేదంటే దేవుడు ఆల్రెడీ వాళ్ళ వాళ్ళని వాళ్ళ క్లోజ్ చేసేసాడు వాళ్ళ చాప్టర్ని తర్వాత ఎందుకంటే ఇంకా వాళ్ళు వినరు దేవుడు వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేసేసాడు ఇంకా వాళ్ళ హృదయం మారదు ఎందుకంటే వాళ్ళ డెస్టినీ అంటే వాళ్ళ వాళ్ళ రాయబడింది ఇంకంతే ఇంకా వాళ్ళు వాళ్ళని చంపేయాలని దేవుడు డిసైడ్ అయిపోయింది ఆ రోజు దేవుడు వాళ్ళని శారీరకంగా చంపిండు చంపాలనుకున్నాడు అందుకే వాళ్ళ తండ్రి మాట వినలేకపోయినారు వాళ్ళు మొర వినలేదంటే మనం కూడా అనుకుంటాం అప్పుడప్పుడు సరే ఇది వాళ్ళ గురించే చెప్పింది కదా నాకు తర్వాత తర్వాత వచ్చిన డౌట్ ఏంటంటే సరే ఇది వాళ్ళ గురించే చెప్పింది కదా వాళ్ళు ఎలి ఎలి అంత భయంకరంగా పాపం చేశారు వాళ్ళు దేవుని తృణీకరించారు దేవునికి రావాల్సిన అర్పణలు కూడా వీళ్ళే తీసుకొని దోచుకొని తిన్నారు జనులు జనులు ఆయన మందిరం దగ్గర పాపం చేశారు జనులు నైవేద్యం ఇవ్వాలంటేనే అసహించుకునేలా చేశారు కాబట్టి వాళ్ళకి తీర్పు ఇచ్చిండే దేవుడు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు అని అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే వాళ్ళు ఉంది ప్రత్యక్షపు గూడారం ప్రత్యక్ష గూడారం అంటే దేవుడు చోటు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు తెలుసుకో ఎట్లా తెలుసుకోరు ఆ తెలుసు వాళ్ళకి దేవుడు ఎరుగక ఉండేదంటే ఆయన శక్తి తెలియదు ఏదో ఉన్నారంటే ఉన్నారు అదొక వస్తువులాగా అది ఏదో అర్పణలు ఇచ్చే వస్తువులాగో మాంసం ఇచ్చే వస్తువులాగో వాళ్ళకి కనిపించింది తిండి పెట్టే వస్తువులాగో కనిపించింది అంతేగాని ఇంకక్కడ పవర్ దేవుని శక్తి దేవుని కార్యాలు ఆయన వాక్యము అవన్నీ లేవు తెలుసు దేవుడు తెలుసు అంతే ఆయన ఆజ్ఞ తృణీకరించాడు ఇది మొదటి ఇరవై ఐదు నరునికి నరుని తప్పు చేసినట్లా దేవుడు విమర్శ చేయను కానీ యహోవ విషయంలో పాపము చేసినట్లా వాణి వానికి కొరకు ఎవడు విజ్ఞాపనము చేయను అనేది ఇది నేను చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ప్రభు నాకు చూపించింది మనకు పియేశ ప్రభు కూడా మనకు కొత్త నూతన నిబంధనలో ఒక వాక్యం చెప్పాడు ఒక వాక్యం చెప్పాడు మనుష్య కుమారిని మీరు పాప ఎడల మీరు పాపం చేస్తే మీకు పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మ విషయంలో మీరు పాపం చేస్తే మీకు ఎప్పటికీ పాప క్షమాపణ లేదు విమోచన లేదు అని చెప్పి కరాకండిగా ఆజ్ఞ చెప్పేశాడు మనకి అంటే మనం దేవునిలో పాలి ఉంటే అంటే పరిశుద్ధాత్మ విషయంలో పాపం చేయడం అంటే ఆయన ఆజ్ఞని తృణీకరించడమే కదా ఆయన మనలో ఉంటాడు ఆయన మన మన శరీరమే ఆయన ఆలయము ఆయన పరిశుద్ధాపుడు అంటే దేవుడే కదా ఆయన మన హృదయంలో ఉండి మనం నడిపిస్తుంటాడు నువ్వు పద్దాక ఆయన చెప్పిన ఆజ్ఞలు అవన్నీ మనకు తెలుస్తాయి మనం పనిచేసేటప్పుడు మనకు తెలుస్తాయి ఎందుకంటే మనం ఆయన సత్యంలో ఉన్నాం ఆయన గురించి తెలుసుకున్నాం తెలుసుకొని ఆయనలో పాలు భాగస్థలం అయ్యి ఆయన ఆజ్ఞలు ఆయన ఎప్పుడైతే మనకు ఆజ్ఞ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు నువ్వు ఇలా చేయి ఇలా చేయి నువ్వు అట్లా చేయకూడదు తప్పు ఇది చేయదు ఇది తప్పు అని వాక్యానుసారంగా మనల్ని గర్దిస్తూ ఉంటాడు అప్పుడు ఆయనకి మనం లోబడకపోతే ఆయన తృణీకరించిన వాళ్ళం అవుతాం పరిశుద్ధాత్ముడిని మనం తృణీకరించడం వల్ల అవుతాం అదే కదా యహోవ ఎడల విషయంలో పాపము చేసిన ఎడల అన్న అదే కదా అంటే దేవుని వాక్యాన్ని తృణీకరించడం అనమాట ఆయనకి లోబడనప్పుడు అదే విసుప్రభు చెప్పాడు మనుష్య కుమారుని విషయంలో పాప క్షమాపణ కల పాపము చేసిన పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మని విషయంలో మీరు పాపము చేస్తే పాపక్షమాపణ లేదు అంటారు కాబట్టి మనం ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఒక మనిషి అంటే ఇదే ఉంటది అని నేను చెప్పను కానీ మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే దేవుడు ఈ ఎలీ కుమారుల విషయంలో ఒక డెసిషన్కి వచ్చేశాడు ఆయన వాళ్ళు ఇంకా మారు మనసు పొందరు వాళ్ళ పాపాలు అట్లనే చేస్తారు ఎందుకు ఆ పాపాలు అట్లే చేస్తారు వాళ్ళకి ఇంకొక అవకాశం దేవుడు ఇవ్వదలుచుకోలేదు ఇవ్వట్లేదు ఆయన ఫిక్స్ అయిపోయింది వాళ్ళ వాళ్ళని చంపేయాలని చెప్పేసి అదే రీతిగా ఈరోజు కూడా దేవుడు మన పట్ల ఆ డెసిషన్ తీసుకోవడానికి సిద్ధం అని మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే మనకు బలహీనతలు ఉన్నాయి మనం చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యాన్ని తృణీకరించి ఆయన పర్టికులర్ గా తప్పు అని చెప్పినప్పుడు కూడా ఆ ఏం లేదులే అన్నట్టు మనం ముందుకు పోతే దేవుడు తెలిసి తెలిసి చేస్తున్నారు వీళ్ళు అంటే నా నేను ఎందు నిమిత్తం వీళ్ళ కోసం చనిపోయినాను ఎందు నిమిత్తం వీళ్ళకి క్షమాపణ ఇచ్చినాను ఎందు నా శక్తి ఏంది నేను వాళ్ళకి ఏం ఆఫర్ చేస్తు నేను ఏం వాళ్ళకి ఇవ్వబోతున్నాను ఇలాంటివన్నీ ఏమి తెలియకుండా ఇలాంటివన్నీ ఏమి లేకుండా ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకోవాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళు చేస్తున్నారు అట్లాంటప్పుడు వీళ్ళు ఎందుకు నాకు తెలుసు కదా నేనేమివ్వబోతున్నాను అయినా కానీ వీళ్ళు తృణీకరిస్తున్నారు నా శక్తి అంటే తెలుసు కదా అయినా కానీ నన్ను ధృవీకరిస్తున్నారు నేను వాళ్ళకి ఏం ఇవ్వబోతున్నానో తెలుసు కదా అయినా నన్ను తృణీకరిస్తున్నారు నా శక్తి తెలుసు నేనేమివ్వబోతున్నానో తెలుసు నేను ఏం చేశానో వాళ్ళ కొరకు అది తెలుసు వాళ్ళు వాళ్ళ వల్ల వాళ్ళు సంపాదించుకోలేరు అని తెలుసు ఆ పక్షమాపణ ప్రభు దగ్గర తప్ప ఆయన నా ద్వారా తప్ప ఎవ్వడను తండ్రి యుద్ధకు రాలేడు అంటాడు నేనే మార్గం నేనే జీవం నేనే సత్యం అంటాడు అవన్నీ వాళ్ళకు తెలుసు తెలిసి తెలిసి వాళ్ళు తృణీకరిస్తున్నారు అదే కదా ఇది యహోబా విషయంలో పాపము చేసిన ఎడలా అలాంటి వాడు నన్ను తృణీకరించేవాడు నాకెందుకు అట్లనే వీళ్ళు వాక్యాలు తెలిసి తృణీకరించటోళ్ళని ఆయన ఎలి కుమారుల విష ఆయన ఎలి ఆయన ఎలి యాజకుడు యాజకుడు ఆయన ఆ యాజకుడు కుమారుడు కూడా అదే శిక్షణను విధించండు ఆ రోజు ఆయన శారీరకంగా చంపుతున్నటుల్ని ఈ రోజు మనకి ఆత్మీయ మరణం మనకి మరణం వైపు నడి నడిపిస్తాడు ఎందుకంటే ఇంకా మనకి లేదు పాప క్షమాపణ ఎందుకంటే మనం పదే పదే తప్పు చేస్తున్నాం అంటే ఆయన ఇక్కడ ఇంకో ఇంకో ఇక్కడ ఇంక అనేది ఏంటంటే దేవుడు వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా దేవుడు మళ్ళీ ఎందుకు అవకాశం ఇవ్వకూడదు దేవుడు ఏమో మెడిషన్ తీసుకోవాలి వాళ్ళు ఎట్లా మారు మనసు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అవకాశము వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అని అంటే వాళ్ళకి తెలుసు కదా అది ఆయన డెసిషన్ తీసుకోకముందు అని తెలుసు ఆయన అవకాశాలు కొన్నిసార్లు ఇస్తారు అన్నిసార్లు మనం ఇస్తాం అవకాశం ఒకసారి మనం నమ్ముతాము రెండు సార్లు నమ్ముతాం మూడు సార్లు నమ్ముతాం నాలుగు సార్లు నమ్ముతాం పది సార్లు వచ్చేసరికి పదిసారి మోసం చేస్తానే ఉన్నాడు మనం వాడిని విడిచిపెట్టక ముందు వాడు చెప్పిన ప్రతిదీ మనం పదిసార్లు చేస్తాం పదిసార్లు కూడా మనం మోసమే చేసిండు ఈసారి వచ్చేసరికి ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం ఏంటి తెలిసి తెలిసి కావాలని చేసేటోళ్ళని ఎట్లా నమ్ముతాడు దేవుడు వాళ్ళు తెలుసు కా చేస్తే పాపము మరణం వస్తుంది తెలుసు కాని అయినా వాళ్ళు చేస్తున్నారు అప్పుడు దేవుడు దేశం తీసేసుకున్నాడు తీసుకున్నాక ఇంకా వాళ్ళకి నోమోర్ ఛాన్స్ ఇంకా వాళ్ళకి అవకాశం లేదు ఇది పాత వరకే అని నేను అనుకున్నాను కానీ ప్రభు నాకు చూపించింది ఏంటంటే ఆయన ఆజ్ఞ నువ్వు తెలిసి కూడా తృణీకరిస్తున్నాం మనం తృణీకరిస్తే ఏమవుతుందని దేవుడు వాక్యం మన ఏసు ప్రభు చెప్పిండు ఆజ్ఞ చెప్పిండు మనుష్య కుమారుని విషయంలో పాపక్షమాపణ కలదు కానీ దేవు పరిశుద్ధాత్మని విషయంలో మనం పాపం చేస్తే మనకి పాపక్షమాపణ లేదు పాపక్షమాపణ లేకపోతే మనం ఎక్కడికి పోతామని అందరికి తెలుసు కాబట్టి ఈ రోజు మనం పరీక్షించుకోవాలి ఏం పరీక్షించుకోవాలంటే పదే పదే మనకి దేవుడు మన దేవుని వాక్యాన్ని ఏ విషయంలో తృణీకరిస్తున్నాం మనం ఎందుకు మారలేకపోతున్నాం ఈ విషయాన్ని మనం చెప్పాలి కూడా బయట చాలా మంది మారలేరు మారకుండా ఏదో కథలు చెప్తా ఉంటారు మారు మారు మారంటే మా తెలుసులే మాకు తెలుసులే నేను మారతాలి నేను వాళ్ళు వాళ్ళకి అవకాశం లేదు వాళ్ళు మారు మనసు పొందరు ఎందుకు పొందరు ఎందుకు పొందట్లేదంటే వాళ్ళు దేవుడు వారి పట్ల ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాడే లేదు అని మనం గుర్తు చేయాలా పరీక్షించుకోమని చెప్పాలా అయినా సరే ఇంకో ధనమైన పరీక్షించుకోవాలి అయినా సరే మాకు తెలుసు లే అంటే ఇంకా మనం ఏం చేయలేము ఇంక దానికి ఎందుకు దేవుడు ఇంత భయంకరమైన డెసిషన్ వెళ్ళిపో వెళ్ళిపో వాళ్ళకి ఇంకొక అవకాశం ఇవ్వదలుచుకోలేదు ప్రభు ఎందుకంటే వాళ్ళు ఘోరమైన పాపని చేశారు దేవుని బిడ్డల్ని అసహించుకున్నట్టు దేవుని అసహించుకో నైవేద్యం ఇవ్వాలంటే అసహించుకున్నట్టు చేశారు ఆయన మందిరం ఎంత ప్రత్యక్ష ఎంత పరిశుద్ధమైన మందిరము ఆ పరిశుద్ధమైన మందిరం గుడారం దగ్గర వెళ్ళు పాపం చేస్తున్నారు వ్యభిచారం చేస్తున్నారు అంటే ఆయన సన్నిధిని ఆయన పరిసరాలని ఆయన యొక్క నియమాలని అంత భ్రష్టు పట్టించేస్తున్నారు ఆయనకి రావాల్సిన మహిమను రానివ్వట్లేదు ఆయనకు రావాల్సిన అర్పణలు రానివ్వట్లేదు ఎక్కడికక్కడ ఆకేస్తా ఉన్నాను కాబట్టే దేవుడు వాళ్ళకి ఇంకొక అవకాశం ఇవ్వదలుచుకోలేదు పదే పదే మనం చెప్పినా వాళ్ళు మారరు అంటే బహుశా ఇది అయ్యుండొచ్చేమో ఇది కూడా మనం చూపియాలి ఇదిగో నువ్వు మారట్లేదు నువ్వు పదే పదే నేను చెప్పినా మారట్లేదు దేవుడు వాటిని హెచ్చరిస్తున్నా మారట్లేదు కాబట్టి మనం చెప్పాలా వాళ్ళకి ఇదిగో ఈ రీతిగా ఉన్నామో పరీక్షించుకో దేవుడు మనం ఈ రీతిగా నేను బట్ట తీర్మానం తీసుకుని ఏమో పరీక్షించుకో ఎప్పటికైనా మారు లేకపోతే మనలోకి అవకాశం రాదని చెప్పి మనం చెప్పాల లేకపోతే అది మనము పరీక్షించుకోవాలా అందరికీ చెప్పాలి ఎందుకంటే ఇది ఎంతో కఠినమైన నిర్ణయం కాదు ఇంకా వాళ్ళకి అవకాశమే లేదు ఇంకా వాళ్ళు ఇటు పోవడానికి లేదు ఇంకా ఎందుకంటే దేవుడు నిర్ణయం తీసుకున్న కాబట్టి వాళ్ళు రావాలన్నా ఇంకా వాళ్ళు రాలేరు కాబట్టి దేవుని ఆజ్ఞాల విషయంలో మనం ఎప్పుడు ధృవీకరించకూడదు దేవుని ఆజ్ఞల విషయంలో మనం ఎంతో భయంతో భక్తితోటి ఉండాలి ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి ఆజ్ఞల విషయంలో ఆనిచ్చిన పరిశుద్ధత విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా లేకపోతే ఏమవుతుందనేది ఆ యొక్క ఎల్లి ప్రవక్తలు విషయంలో మనం చూస్తున్నాం ఆయన వాళ్ళని చంపదలుచుకున్నాడు అందుకే వాళ్ళు ఆయన మాట వాళ్ళ తండ్రి మాట వినలే వినకపోయి అని ఇంకా వాళ్ళు వినరు ఆయన వాళ్ళ తండ్రి ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు ఎందుకంటే ఆల్రెడీ డిసిషన్ తీసుకోబడింది అది మారదు ఇంకా కాబట్టి మన జీవితాలు ఆ రీతికి ఉండకుండా ప్రభు వాక్యం ఆయన ఆయన చిత్తానికి వ్యతిరేకమైనది ఏది కూడా ఆయనను తృణీకరించేది ఏది కూడా మనం చేయకూడదు ప్రతిదీ జాగ్రత్తగానే పరిశీలించుకోవాలా ఆయన వాక్యానుసారమే మనం నడవాలా ఆయనకి లోపడే మనం జీవించాలా ఎక్కడ కూడా మన మన విషయంలో మనం మనం పరిశుద్ధార్థులు మనం ఉన్నప్పుడు మనం ఎటువంటి విషయంలో కూడా పాపం చేయకూడదు ఆయన సరస్వత్య నడిపిస్తాడు నడిపించేది ఆయన మనం నడవాలి కదా ఆయన మార్గం చూపిస్తాడు మనం నడవాలి మనం ఆ మార్గాలు నడకుండా వేరే మార్గంలో నడుచుకుంటా పోతే ఆయన మనకి ఈ రీతిగానే శిక్షిస్తాడు కాబట్టి మనం ఆ రీతి ఉండకుండా మన పరిశుద్ధతలు మనం కాపాడుకొని జాగ్రత్తగా జీవించాలని కాబట్టి ప్రార్థన చేస్తాం దేవుడి చిన్న వాక్యం తెలించిన కాదు పరిశుద్ధ ప్రేమ గల దేవా చేయ మొదలు ఎస్ఐకు వందనాలుగుతులు స్తోత్రం ప్రభావం నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీరు మాత్రం మాట్లాడినారు ప్రభావ అవునైనా నీ వాజ్ఞును త్రోణీకరిస్తే ప్రభావ నీ నైనా మీ ఎందు విధేయత మేము చూపియపోతే మిమ్మల్ని మేము త్రుణీకరిస్తే ఏమవుతుందో ప్రభావ మిమ్మల్ని చూపించినారు ప్రభావ ఇంకొక అవకాశం కూడా నా తండ్రి ఎలి ప్రవర్తలకు మీరు ఇవ్వలేదు ప్రభావ ఎందుకంటే వారు వారి మహా భయంకరమైంది ప్రభావ తండ్రి వాళ్ళు వాళ్ళు వస్తే దాని యొక్క పరిశుద్ధ స్థలంనే వాళ్ళు ప్రభ పాడు చేసినారు ప్రభు తండ్రి వాళ్ళకి అవకాశం లేదు ప్రభు ఆయన మేము కూడా ప్రభావ నా తండ్రి అటుకు ఉండడానికి వీలలేదు ప్రభా ఈ రోజు ఎన్నో చోట్ల నా తండ్రి ఆ రీతిగా ఉంది ప్రభా వాళ్ళందరినీ ప్రభావ విడిపించాలి తండ్రి వాళ్ళందరికీ ప్రభావ మేము చెప్పాలా ఆయన ఆ యొక్క ఉన్నారు ప్రభా ఆయన వాళ్ళు పైకి గొర్రె చర్మం కప్పుకున్న వాళ్ళే లోపల క్రూరమైన తోడేలను మీరే చెప్పినారు ప్రభా తండ్రి అటువంటి తోడేల మధ్యలో చెక్కున్నారు ప్రభావ వారందరినీ విడిపించాలి ప్రభావ తండ్రి వాళ్ళు నశించుకోలేదు కాకుండా జగన్లు కూడా నశింపజేస్తున్నారు ప్రభా ఆ క్రూరమైన తోడేలు ప్రభావ కాబట్టి ఆ రీతి తండ్రి ఆయన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో అసలు మసత్యమైన మార్గంలోకి నడిపించాలా ఆ యొక్క నుంచి మేము విడిపించాలి ప్రభావ మాకు భారం పెట్టినారు మేము ఎక్కడ కూడా నా తండ్రి నైనా మా పరిశుద్ధాను కోల్పోకూడదు ప్రభావం ఎక్కడ కూడా ప్రభావ మీ వాక్యానికి అవిధేత చూపకూడదు ఎక్కడ కూడా ప్రభావ మిమ్మల్ని తృణీకరించకూడదు ప్రభావ ఎందుకంటే నేను మేము మీ సత్యం తెలుసుకున్న వాళ్ళం ప్రభావ మేము మిమ్మల్ని ఎరిగిన వాళ్ళ ప్రభావారిగిన మేమే ఆ రీతిగా చేస్తే ప్రభావ మాకు ఇంకెప్పటికీ పాపక్షమాపణ ఉండదు కాబట్టి నా తండ్రి ప్రభావ మేము ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలా మీ ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలా ఎల్లప్పుడూ నా తండ్రి మీ ఎందే మేము ఆనందించాలా ప్రాభ అటువంటి కృపను మాకు దయచేయమని ఎక్కడ కూడా తప్పిపోకుండా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నైనా గ్రూప్లు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్న తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభావ మీరే నూతనంగా అభిషేకించినైనా మీ సేవలో వాడుకోండి ప్రభా వారు కాల్సిన ప్రతి అవసరం తీర్చండి అయినా వారి ఏటంకాలు ఉన్న కొట్టివేండి ప్రభావ ఇటువంటి కీడు కొట్టివేండి ప్రభావ వాళ్ళ ఇంట్లో అయినా ఆరోగ్యంలో ఉన్న కొట్టివేండి ప్రభావ మీరేనా వాళ్ళు వెళ్ళి ప్రతి చోట నా మీరు శాంతి సమాధానంతో నింపి నడిపించండి తండ్రి గొప్ప సేవలు కమ్ తయారు చేయండి ప్రభావ తండ్రినైనా ఇటువంటి వాక్యాలు మేము చూడలేకపోతున్నాం ప్రభావ ఆదరణకరమైన వాక్యాలతోనే జీవితాలు నడిపించుకోబోతున్నారు ప్రభా కానీ అటు ఉండడానికి వీలేదు ప్రభావ ఎల్లప్పుడూ మేము హెచ్చరించుకుంటూనే ఉండాలి ఎల్లప్పుడూ మేము ఇవన్నీ హెచ్చరికలు వచ్చినప్పుడే భయం భయం వస్తుంది కాబట్టి ఆ భయం మేము కలిగి ఉండాలి ప్రభావ భయో భయభక్తులు కలిగి ఉన్నారు ఉండమని చెప్పారు ప్రాబ్ అవును తండ్రి మేము ఆ భయభక్తులు కలిగి జీవించాలా ఎక్కడ కూడా మిమ్మల్ని త్రణీకరించకుండా మేము ముందుకు సాగాల ప్రాభ ఆ తండ్రి నైనా ఆటంకాలని కొట్టివేసిన మమ్మల్ని ముందుకు నడిపించినైనా మీ నామ్మల్ని మహిమకరంగా మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసుక్రీస్తు పరిషత్ మమ్మల్ని ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్పిస్తుంది చెప్ప దేవా మా ప్రియ పర్లుకపోతుంది మీ కేసుకులు సోతాలు అర్పించుకున్నారా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావం మమ్మల్ని అందరినీ సురుచితంగా కాపాడైనా వికృపల్లో భద్రపరుచుకున్న మమ్మల్ని సజీదనైనా తీవ్ర త్రంబలు కాశ ఈ దినవసం మీ సానికి నటించి వర్ణాలుస్తాయా నీకే కుటుంబుడు సోతలు అర్పించుకోవడం గొప్ప దేవ సమస్య మహిమా ప్రభావము మహాతేజస్ మహేశ్వర మీకు యుగంలో నీకే కలిగి నాకు నాకంటే నా దేవ మధ్యకాల సమయంలో ప్రభావ మీ వాకిందభ మీ మాత్రం మాట్లాడారు ప్రభావానికి ఏలి కుమారు ఎట్లా జీవితారు ప్రజలంతా భయంకరమైన పాపం చేస్తున్నట్టు మీరు చూపిస్తున్నారు ప్రభావ ఈ రోజు కూడా ప్రభావ ఆత్మయంగా మీరు అర్థం చేసుకుంటే విగ్రహాంతంగా అపవిత్రమైన చర్చలు జీవిస్తుంది కదా ప్రభావ ఆయన అత జీవించభ ఖచ్చితంగా మరణం పొందడం తప్పదన్నారు ప్రభావ ఆయన ఇప్పుడు ప్రభావ సత్యానికి వివేదంగా సమాపన లేదని వాకింగ్ చేస్తుంది ప్రభావ కాబట్టి ప్రభావ మీ వాక్య సత్యని గ్రహించాలి మీ వాక్యం వచ్చినప్పుడు పోతే వాటిని సంపూర్ణంగా మేము స్వీకరించడానికి జీవించాలని మీరు హెచ్చరిస్తున్నారు ప్రభావ ఎందుకంటే భయంకరమైన క్రమల కాలం ప్రభావం భయంకరంగా ఆవరిస్తుంది ప్రభావ మనుషులు ఏ రీతిగానే పడిపోవచ్చు ప్రభావ పాపంలో పడిపోవచ్చు అంత భయంకరమైన కాలమైనా కాబట్టి కొత్త దశలో మిమ్మల్ని సిద్ధపరిస్తున్నాను మమ్మల్ని ఎంతగానే వాళ్ళ పరిస్థితులు హెచ్చరిస్తున్నారా మీకు సంపూర్ణంగా నడిపిస్తున్న దాన్ని నీకు అన్నా నివా ప్రతి వాత్యం మీరు స్వీకరించడానికి జీవించాలా పరిశుభ్రంగా జీవించాలా మరి విశేషంగా ప్రభావ నీతి శక్త్యాన్ని అన్ని ధైర్యంగా కలిగించాలా ఎంతమంది ప్రభావం ఇలాంటి పాపం ఉంటుంది ప్రభుత్వాళ్ళందరినీ కమిషన్ నటించాలా ప్రభావం ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది ప్రభావ బహుసమయ్యమైన ప్రభావ నేను సిద్ధపడాలా నీకు మీరు సిద్ధపడాల ప్రభావ అలాంటి సేవలను మీరు నా దేవు ప్రశుద్ధంగా కాకండి బలపచ్చని నూతన అభిషేకించిన కదా ఆయన ఇంకా ఆ నివృత్తిని నడిపించండి మీకు గొప్ప సాక్షి పెట్టుకొని తన కుటుంబాల శాంత సమాధానం ఇచ్చేయండి మంచి ఆరోగ్య తెలుగు దాన్ని చేసే కాపాడి కంపెనీ బలపరచండి ఆ సంపూర్ణంగా అంచలెస్ మీ వాక్యంలో మీ జ్ఞానంలో ఎదుగులాగిన సాధికమైన గొప్ప దైవానికి వంద మీకే సంగీత పరివాణానికి వందని సయ నా ప్రభావతాన్ని చిన్నబాబు నుంచి ప్రాధికంగా ఇన్నత ప్రభు ప్రాధ్యం తీసుకొచ్చి సందీకరణ చిన్నబాబు కాకని ప్రభావ ఓ ప్రభావ ఆక్సిజన్ వస్తు ప్రభావ మీరు సంపూర్ణంగా నార్మల్ చేస్తాను ప్రాథీతమైన ఓ ప్రవాణామెంట్ కావాలా ఏ క్రీస్తున్నామని హలలియ అభివృద్ధి సంపూర్ణ స్వస్థను ప్రకటిస్తున్నాం ఏమన్న ప్రభావ ఆక్సిజన్ తడి అందాల ప్రభ మీరు స్వతకే దేవుడు ప్రభావ నా దాన్ని సంపూర్ణని నార్మల్ చేసిన హైత్ కండిషన్ సంపూర్ణ నార్మల్ కావాలి ఒకటి ఆరోగ్య మీ తాతని స్వస్థతాన్ని గురించి మీ కొరకు సాక్షిని పెట్టుకున్న కుటుంబం మీద నూతన అభిషేకం వచ్చిన రక్షణ మనకు కుటుంబాన్ని గ్రహించి మీ కొరకు పెట్టుకోండి నాకు ఏమైనా నిర్తిస్తే మీ తాకని మంచి జాబ్ అని గ్రహించండి ఆటం కానీ మీ నామంలో ఒక చిన్న మంచి జాబ్ అని గ్రహించి భార్య భర్త సమాధానంగా ఇచ్చిన మీరు అందరినీ తరగతి నడిపించే చివరి వచ్చిన మీతో జీవించగా తయారు చేయండి చిత్ర హృదయించని బలపరచండి లోతులందరినీ ఆశ్రయించండి నూతనంగా అభిషేకించిన తర్వా మీకు గొప్ప సాధన పెట్టుకోండి ఇది చివరి గడియా చివరి కాలం తర్వాత ప్రావా కాబట్టి చివరి కాలంలో బహు జాగ్రత్తగా మీరు జీవించాలా ఓప్రమాలు ఇవన్న బలహీతులు ఉంటే ప్రభావ మీకు ఆయనకరమైన జీతం ఉంటే ఇక్కడ కూడా మీరు ఒప్పుకుంటున్న ప్రభావాల ప్రభ మీకు సన్నికరణ పొందాలా మీకు కూడా మీరు జీవించాలా లేదా పెద్ద పశువుతో ప్రభావిత పోలిని నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయడం ప్రతి బలహీతలు కొట్టిపోయిన ప్రభావ ప్రతి దశలను పరిశీలించుకోవాలా మా జీతాలని ప్రవాన్ని సంపూర్ణంగా తాగి ముందుకు పోవాలా ఓ దేవత దేవానికి వర్ణాలు మీకు తర్వాత సంపూర్ణత పరిశుభ్రమే కలిగి జీవించాల నిర్మూలన మీ ఉదకంతో ప్రతిదేమో స్నానం చేయడం అలాగే ఉండాల ప్రవా అలాంటి కల్ముషం అపవిత్రున్న ప్రభ ఓ బెరదిరించిన సమస్య దుష్పత్న్ని మానుకొని లోపల నాటుపడిన మా ఆస్మను వాక్యమైన ఈ వాక్యం ప్రభావ ఆసక్తితో ప్రభావ హాస్యకృతం మేము స్వీకరించాలా మరోజు భద్రపరచుకోవాలి దాని ప్రకారం మీరు జీవించాలనే అనేక ప్రకటించాల ప్రభావాడీ టేబుల్ నటించి మీరు ఆనందం ప్రాధ్యతమైన నా తండ్రి మీరు ఆకలి స్వర్గం మీ సిద్ధపడాలి అనేక సిద్ధపరచాలి ప్రభావాలను ముట్టని ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యం రహించిన ప్రభావ మీ పర్వకు జ్ఞానం ఇంకో అన్న ద్వారా అనేక మంది విషయాలు బయపరించిన నా దేవనా ప్రభావానికి సముచితమైన జ్ఞానం చేసే మంచి ఆరోగ్యం అన్నది ప్రభావ అగ్నిపించింది మీరు కాపాడడం ప్రాదర్శనమైన ఒక ఇద్దరు పిల్లలకి అగ్నిపంచేసి ప్రభావ మీ భూతంలో ఇచ్చేయండి గొప్ప సేవని తయారు చేయండి నూతన సాక్షన్ చేస్తే మీ మంచి ఆరోగ్యం ఇచ్చేయండి పర్వలకు ధ్యానం చెప్పిన ఒక సాక్షన్ పెట్టుకునే ఇటు అన్న బంధువులందరూ ప్రవా అందరి ప్రభావ తరగతినికి రావాలా మీరే నాకు సాధ్యమైన ఉద్యోగ స్థాయిలో అంటే మీరు సాయకులు ఉందని నా కదా మీకు వంద ఇసుక మీరు ఆటలు తరుగుతుంది అయినా ఇటుతో అందరు ప్రభుత్వ ముద్రలకు రావాలా సీడిలకు రావాలా ఆయన ఇసుకుల భయం కాలంలో ఉంచడం ప్రవా కాబట్టి ఆయన ప్రతి దశలు మీరు జాగ్రత్తగా వైపు వరుపుతూ జీవించాలా ప్రతి దశ మీకు విరేత కలిగి జీవించాలా పరిశుద్ధి గడపడానికి జీవించాలంటే సేవలు ఏమైనా నడిపించడం కాదు మా చూపులు మా తలంకులు సమస్త ప్రవర్తన ప్రవా పరిశుభ్రంలో కోరి ప్రవాసి ప్రాంతా మీకు అంగీకారం జీవించేటట్లుగా మమ్మల్ని అందరూ తయారు చేసి మీరు ఆ గృహం సిద్ధపరచుకోమని త్వరలో ఈస్టు పరిశుభ్రగా ప్రార్థించండి ఆచారబద్ధమైన జీవితం లోకాతీతమైన జీవితం లాగా జీవిస్తుంది ప్రోభా ఖచ్చితంగా మేముంటుంది బహు మహాబులను కాలం అనేది మరుసలు జ్ఞాపకం చేస్తున్నారు రెండోసారి అది కూలిపోబోతుందని స్వీని నిర్మాతను హెచ్చరించినారు మిమ్మల్ని చూపిస్తున్నారు బబులను కూలీని కూలీలేని రెండు సార్లు హెచ్చరించిన విధానం అది కాబట్టి ప్రభుత్వం మేము జాగ్రత్తగా ఉండి దాని నుంచి త్వరగా పారిపోలాగే సహాయపడి అటువంటి గుణగణాలు లేకుండా బబుల్లో ఉన్న గుణాల నుంచి మాకు విడద కలిగించి యొక్క కలిగిన మనసు ధరించుకొని మేము ముందు కోలాగే సహాయపడమని ముఖ్యంగా తండ్రి ప్రార్థనాంశం అన్ని చూస్తుండగా ప్రభా ప్రతి ఒక్కరి అక్కర్లు కొట్టలు తీర్చండి ప్రభావ వైరస్ బారిన పండ వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరిచి లేవనైతే మనతో ఆర్థిస్తున్నాం తిరిగి మీ కొరకు సమర్పించుకొని జీవించలేదనే సాయపడమంతా అర్థిస్తున్నాం ఒక ప్రభుత్వం మళ్ళీ సిస్టర్ గురించి మేము ప్రార్థిస్తున్నాం అర్భం ముట్టి స్వస్థపరచని తన కంటికితే సార్ అయితే తన మళ్ళీ ఇంజక్షన్ మీరే తను మళ్ళీ స్వస్థపరచమంటూ ఆర్థిస్తున్నాం మీ ద్వారా తప్ప మాకు ఇంకా ఏ రూపకంగా స్వచ్ఛత లేదు నైనా కనికరించమని ప్రార్థిస్తున్నాం స్వచ్ఛత దయచండి కుటుంబీకుల అందరికీ ఆదరణ దయచండి ఇంత శలని బలపరచం ఇతండి మీరు చీకటి దురాత్మక శక్తులను బంధిస్తున్న మీ స్పృష్ణ సంపూర్ణమైన రీతిగా మీ సేవలను ముందు కొనసాగించకొని పోవాలో మాకు మార్గం మీరే చూపించమని ప్రార్థిస్తున్నాం బిడ్డల్ని ఏ రీతిగా మీ చెడ్డ మీరే మా ఫ్యాక్టిగా నడిపించమని ప్రార్థిస్తున్నాం యథాతరథులు మేము మా సేవ సేవతో షెలిగా తయారు మాట్లాడేం నా ప్రభానికి చేశాను అలాగే కనికరించి ఆదరించండి ఆత్మ తెలివని వైరస్ బడి బిడ్డ ముట్టం తాకండి పథకకు విడుదల చేయని వాళ్ళతో మీరు మాట్లాడి ఆలోచన చేయని స్వార్థ పంపించి వాళ్ళకి రక్షణ చేయని నా ప్రభావితతో నిరాకడంతో సమీపం ఈ భయంకర జనాలను అలాగే అంత వరకు సహించి వాడు ప్రభావం ప్రభా అంతా సహించాలి ఔపిక సహనం దండి నా ప్రభాని ప్రభా పతి ప్రభావితం మీరు కాలించండి నాదివాని తాకని బలపరిచేపరించి ఇంకా లోతు నడిపించి చిన్నపిల్లలతో పెద్దలు సేవ చేసి సాధించిన నాదివాణి అలాగే వాళ్ళ డ్యూట్లో చూడండి అన్న ముట్టం తాకని ఆరోగ్యం బలం లేదా ఇంకా సత్యాన్ని చూపించండి అక్కడి ముట్టం తాకని ఇంకా సేవలు నడిపించండి వాక్యంలో ప్రభా ఇంకా ప్రభా బలంగా వాడుకొని అక్కడి ఆరోగ్యం అగ్నికరించండి పిల్లలు జీవించి ఆశీర్వించి ప్రేమ ఆసక్తి తెచ్చిపరిచి వాడుకొని మీ వంతు ఆ చక్రుగారు తాకలిచిపరిచేవానికి ప్రాణిక మీ చిత్తాన్ని ఆ ప్రాంతం నెరవేర్చుకుని మహిమ రావాలా మీరు భార్య మట్టి తాకి తెచ్చేసి సంతానం కలిగించేసి ఆ కుటుంబం మార్చి మారాల పతి కుటుంబం నీ సేవ చేయాలి నా దివానికి ఇంకా దినాల్లో నేసుప్రభ దేన్ని భయపడకుండా హేసుప్రభ అన్ని గురిక పరిగెత్తిపో మీరే మాకు సహాయం చేసి మీరే ఇంకా మార్గం చూపించి మీ ఆలోచితనంతో నింపి మీ పరిశుద్ధతో నింపి అలా అన్ని కోసం జీవిస్తాను సహాయం నేస్తున్న ప్రశ్న మీరు ప్రేమగల మాపర్లో కప్పండి పరిశుద్ధులైందేవా ఏసా నాయన రక్షక ఈ మధ్యాహ్న కాల మందు మేము చిన్న గుంపుగా కూడుకొని ప్రేయర్ చేయడానికి అనుగ్రహించిన మంచి భాగ్యాన్ని తరుణాన్ని బట్టి వందనములు స్తోత్రంలో వేసా ప్రభ్వా నాయన రక్షక ఆ మేము జీవితాన్ని నడుచుటకు మీరు మాకు సహాయమని అనుగ్రహించండి ప్రభా నాయన రక్షక ఈ గ్రూప్ సభ్యులను అందరినీ ఆ దీవించి ఆస్వాదించండిసయా ఇంకా ప్రభా ఈ గ్రూప్ ద్వారా ఎంతో మంది ఆత్మలను సంపాదించుకునేలాగా అనుగ్రహించండి సార్ ప్రభావా నాయన రక్షక ఇందరెందరైతే ప్రభా బాధలతో ఇరుకులైతే ఇబ్బందులైతే బాధపడుతున్నారు వారిని అందరినీ మీరే కాచి కాపాడి దీవించి ఆస్వాదించండి సయా కోవిడ్ కేసెస్ ఇంకా ఎక్కువ పెరగకూడదు చేసాయా ఏ సమామంలో ప్రభా ఆ వైరస్ మీరే నశింపజేయండియా ఇంకా ప్రభా చిన్న బాబు గురించి ప్రే చేస్తూ వస్తున్నాం ఆ బాబుకు వెంటిలేటర్ నుంచి ఎన్ఐసి షిఫ్టింగ్ అనుగ్రహించేసి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది అనేసి విని సంతోషిస్తున్నాం ఈసయ్య ఆ బాబుకు సంపూర్ణ స్వస్థత ఆరోగ్య బలములను జీవంలో అనుగ్రహించి ఆ బాబుని ఆ బాబు తల్లిదండ్రులను మీ సాక్షులుగా నిలబెట్టండి ఈసయ ప్రభున్నా నాయన రక్షక మా మధ్య గురించి ప్రే చేస్తున్నాం మిసయ రేపైతే ఆయకి ఇంజక్షన్ వేయాలి ఈసయ అన్ని బాడీ పరామిటర్ సహకరించలాగా అనుగ్రహించండి ఈసయ మా అవయవాల నిర్మించిన వారు మీరే ఈసాయా కంటి చూపుని కూడా మీరే మా దగ్గరికి అనుగ్రహిస్తారని విశ్వసిస్తున్నాను ఏసయ ప్రభ్వాయన రక్షక చంద్రశేఖర్ సార్ని ఇంకా ఈ గ్రూప్ లో ఉన్న పరశుధరావు బ్రదర్ ని మనోజ్ అంకుల్ని బిలీ బ్రదర్ ని ఆయన్న బ్రదర్ ని ఇంకా క్యాతరిన్ సిస్టర్ ని రేణుకా సిస్టర్ ని విజయ్ బ్రదర్ ని అందరినీ కాపాడి దీవించి ఆశ్రవదించండి సై వారి అవసరతలన్నింటినీ తీర్చండి ప్రభున్నా ఆయన రక్షక మేము ఇంకా భయంతో మనుకుతో మేము మనిషి క్రీస్తుల్ని పోలిన జీవితాన్ని జీవించలాగ్న అనుగ్రహించండిసాయా నిరుద్యోగులకు జాబ్స్ని అనుగ్రహించండి సయా ఇప్పటి దాకైతే నాకు కంపెనీ నుంచి ఎటువంటి రిప్లైలు రాలేదేశ ప్రభు నాయ రక్షక ఒకవేళ మీ చిత్తంలో జాబ్ ని మీరు నాకు అనుగ్రహించండి సయా ప్రభు నాయర రక్షక ఇంకా నిరుద్యోగులకు జాబ్స్ అనుగ్రహించండి సార్ అనాథలను నిరాశలను పేదలను విధవరాలను అందరినీ కాపాడండి సార్ వారి డైలీ నెసెసిటీస్ అన్నిటినీ మీరే తీర్చండి సార్ ఏసనాయన రచకమైన మంత్రం మీరు రెండవ రాకరకు సిద్ధపాటుని కలిగి జీవించడానికి అనుగ్రహిస్తారని ఈ కొద్ది వినపంలో క్రీస్తు వేసినామం పేరుతో పాపని అతివయంగా వేడుకుంటున్నాను దేవా ఆమెన్ ఆమె పేడ అన్నకి పేడ అన్న సర్ ప్రెజలడ అన్న పేడ సర్ సర్ పేడ